సోధు యశ్వ్రభ పరిచన్న దేవ అబ్రామ్ సాగులో గొప్ప దేవ ఇజ్రాయల్ లో పరిచయన దేవ మీ ఆత్మ నడిపి దయచేని దినమంతా కాల్చి కాపాడి ఎంతోమంది చూడలేకున్న యశ్వ్రభ మాకు సర్జీలు పెట్టినాం నా ప్రభావానికి పొందాలి దినమంతా మీ సాయం చేసి నడిపించి పది ఆటగాలు కొట్టేసి నా దీవ నీ రాక దినాల్లో ఉంటాం యశ్వప్రభ సాయం చే రాణి బిడ్డలు నడిపించండి పాటదల వాక్య దాని పరిశుధాత్మ నడిపి దయచేసి ఆటగాదాల కాల్చి బ్రదర్ మీ పాడాలి బ్రదర్ మనస్ బ్రదర్ ఓకే ఏ హోవాణి నామము ఎంతో బలమైనది ఎంతో బలమైనది ఏ సయ్యాని నామము ఎంతో బలమైనది ఎంతో బలమైనది ఏ హోవాణి నామము మహ ప్రార్థించగా మన్నా నువ్వు కుమరిచివి యహ ప్రార్థించగా సూరచంద్రు ఆపితి ఏ హో వాణి నామము బలమైనది ఎంతో బలమైనది నీ ప్రజలే పక్షముగా యుద్ధమును చేసిన దేవా నీ ప్రజలే పక్షముగా యుద్ధమును చేసిన దేవా అగ్గిలా పడవేసినా భయమే మీలేకుంటివి అగ్గిలా పడవేసినా భయమే మీలేకుంటినీ ఏ సయ్యా నీ నామము ఎంతో బలమైనది ఎంతో బలమైనది మానవుల రక్షలు కర్కయి నీ పియ కుమారిని లోకంలో పంపించగా ప్రకటించే నీ వాక్యము మానవులు రక్షలు కొరకయీ నీ పియ కుమారిని లోకములో పంపించగా ప్రకటించే నీ వాక్యము ఏ నీ నామము ఎంతో బలమైనది ఎంతో బలమైనది ఏ సయ్యా నీ నామము నీ ప్రమీన్ బ్రదర్ బ్రదర్ థ్యాంక్ యూ క్రిస్త సర్వాధిక్ర మోక్షాధికారి క్రిస్త మహోపకారీ క్రిస్త క్రిస్త సర్వాధికారీ క్రిస్తే మోక్షాధికారీ క్రిస్తే మాపకారీ క్రిస్తే అసిల్వదారి క్రిస్త సర్వాధికారి ముక్తి తేత శక్తి నో సంగు దాత భక్తి విలాపశ్రోత పరమాంబు వీడే గ్రీస్త సర్వాది క్రిస్తే మోక్షాధికారీ క్రిస్తే మహోపకారీ క్రిస్తే అసిల్వారీ క్రిస్తే సర్వాధికారీ శాశ్వతవాసీ సత్యామతరాసి శాపారంబుముస్తమలా సహి చేర్వాదికారీ క్రీస్ మోక్షాదికారీ క్రిస్తీ క్రిస్తారీ క్రిస్త సర్వాదికారీ పరమందు జులైనా దరయను జజులైనా ప్రతినాలు కాలు ప్రభునే భజించుగానా పరమందు దీవి జూలైనా ధరయందు మను జూలైనా ప్రతినాలు కాలు ప్రభు నే భజినా క్రిస్త సర్వాధికారి క్రిస్త మోక్షాధికారీ క్రిస్త మా హోపకారీ క్రిస్త ఆసిల్వారీ క్రిస్తే సర్వాధిక హలో థ్యాంక్ యూ దిలీప నా ప్రాణప్రియుడా అర్పిదయార్పణ నా ప్రియుడా ప్రాణప్రియుడా అర్పితు నా హృదయార్పణం విరిగి నలిగిన ఆత్మాతోను హృదయా పూర్వక ఆ రాధనాతో సత్యముగం విరిగి నలిగిన ఆత్మాతోను హృదయ పూర్వకారాధనాతో సత్యముగం నా ప్రాణ ప్రియుడా ఏ రాజ అర్పింతును నారుదయాార్పణ నా ప్రాణ ప్రియుడా ఏ రాజ అర్పింతును నారుదయాార్పణ అద్భుత కరుడా ఆలోచన ఆచర్య ప్రభువా అద్భుత కరుడా ఆలోచనం ఆచర్య సామాదాన ప్రభువా బలవంతుడా బహు ప్రియుడా మానోహరుడా మహిమారాజ స్దన్ బలవంతుడా బహు ప్రియుడా మానోహరుడా మహిమారాజ స్తుదన్ ना प्रियुडा यसु राजा अर्पंत नारदयारपण ना प्राण प्रियुडा यु राजा అర్పితు నృదయర్పణ విమోచనా గానా సౌందర్య ప్రేమాస్తులతో విమోచనగా నాములం సౌందర్య ప్రేమాస్తులతో నాస్కరించీ ఆరాధితున్ ప్రహర్షితును నే పాడే ను నా ప్రభువా నా నా మస్కరించి ఆరాధితు హర్షింతును నే పాడేదను నా ప్రభువా నా ప్రాణ ప్రియుడా ఏ రాజా अर्पंतन नृदयारपना ना प्राण प्रियु येसु राजा अर्पंतन नृदारपना गर्भ मुना पुट बिडन కరుణించాక తల్లి మారాచునా గర్భమున పుట్టిన బిడ్డను కరుణించాక తల్లి మారాచునా మరచీన గానీ నీ వెన్నాడు మరువవు విడువవు ఎడబాయవు కరుణారాజా మరచీనా గానీ మరువవు విడు वु राजां। ना करु प्रियुडा ये सुज అర్పించును నా హృదయార్పణ నా ప్రాణ ప్రియుడా రాజా అర్పింతును నారుదయాార్పణ రక్షణములను అక్షయ మగునీ ఆహారమున్ రక్షణములను అక్షయ మగునీ ఆహారమున్ నా కొసగి దీక్షాతో నిన్ను వీక్షించు చూస్తూ తింతును రక్ష కూడా నా కొసగి దీక్షతో నిన్ను వీక్షించు చూస్తూ తింతును నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ నా ప్రాణ ప్రియ ఏసు రాజా అరిపింతును నా హృదయార్పాన నీ నీతిని నీ రక్షణను నా పెదవులు ప్రకటించును నీ నీతిని నీ రక్షణను నా పెదవులు ప్రకటించును కృతజ్ఞతాస్తు తులా తోడా నీ ప్రేమను నే వివరి విమోచకం కృతజ్ఞతాస్తూ తులా తోడా प्रेम नु विवरी मोचक ना प्राण प्रियु यु राजा अर्पिं नुदयारपा ना, ना प्राण प्रियु येसु राजा अर्पिं नुदयारपा వాగ్దానములు నాలో నెరవేరన్ విమోచించి నాకి చితివే వాగ్దానములు నాలో నెరవేరన్ విమోచించి నాకివే పాడేదను ప్రహర్షన్ పాడేదాను ప్రహర్ సిద్ధును హల్ యా प्राण प्रियु ये सुजा अर्पंतन नृदारपण ना प्राण प्रियु ये सुजा अर्पंत ना हृदयारपण विरी नृदय पूर्वकाराधना तो सत्य मुग वि हृदया पूर्वकाराधना तो सत्याग ना प्राण प्रियुड़ा ये सुजा अर्पिं तो नु ना हृदयापनाने ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించదన్ ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ప్రేమించదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో ప్రేమించదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో ఎబినేజరే ఎబినేజరే ఇంత వరకు ఆదు కొన్నవే ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదు కొన్నవే ఇంతవరకు ఆదుకున్నవే నీవు నన్ను ఇంతవరకు ఆదుకున్నవే నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించదన్ ఆరాధన ఆరాధనా ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఎల్రోహి ఎల్రోహి నన్ను చూచవే వందనామయ్యా ఎల్రోహి ఎల్రోహి నన్ను చూచవే వందనామయ్యా నన్ను చూచవే వందనామయ్య నీవు నన్ను చూచవే వందనామయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించద నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణమలముతో ప్రేమించేదన్ ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన యహో వారఫ యహో వార స్వస్థ పరిచావే వందనామయ్యా ఎహో వారఫ ఎహో వారఫ స్వస్థ పరిచావే వందయ్యా నీవు నన్ను స్వస్థ పరిచావే వందయ్యా నీవు నన్ను స్వస్థ పరిచావే వందామయ్యా ఏహో వారఫ ఎహో పరిచావే వందామయ్యా ఏహో వారఫ ఎహో వందనామయ్య నీవు నన్ను స్వస్థ పరిచావే వందానామయ్య నీవు నన్ను స్వస్థ పరిచావే వందానామయ్య నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో నిన్ను పూర్ణా బలముతో ప్రేమించదన్ ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ప్రేమించదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో ప్రేమించదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించదన్ ఆరాధన రాధనా ఆరాధన ఆరాధనా ఆరాధన ఆరాధనా ఆరాధన ఆరాధనా ఆరాధన ఆరాధనా నా ఎస్ అయ్యా హరధన ఆరాధన అల్ ప్రైజ్ లా బ్రదర్ మనోజ్ బ్రదర్ వాక్యం షేర్ చేసుకోండి ఓకే బ్రదర్ సుప్రభ వాక్యం ధరణ చేస్తున్నాం మీరేమో సహాయం చేయండి పరిశుదాత్మ సహాయం చేయండి నా ధ్యాని మీరు ఉంటే ఎట్లా మాట్లాడంరు ఈ రోజు మీరు మీరు మాట్లాడండి మా సబుద్ధి తొలగించి మా సొంత జ్ఞానం తొలగించి పరిశుదాత్మ సహాయం చేసి ఆటగాదాల కాల్చిం నిర్మాకాండం బ్రదర్ నిర్మాకాండం ఎన్నో అధ్యాయం ట్వంటీ చాప్టర్ 20 చాప్టర్ నుంచి పన్నెండు వర్షం చూసాం సార్ ఫస్ట్ నుంచి దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను చాలా దేవుడు ఈ ఆజ్ఞలని వివరించి చెప్పాను విడివిడిగా చెప్పాను అని ఇక్కడ ఇది మోషధరాములకు దేవుడు ఇక్కడ చెల్లవిస్తున్నావు మీ దేవుడనైనా యహోవాను నేనే మీ దేవుడైన యహోవాని నేనే ఇజ్రాయల్ పేర చెప్తున్నాను అందరికీ దేవుడు అయినా కనుక మీ దేవుడైన యహోన్ నేనే నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపులకు రప్పించి తిని చూడండి దాసుల గృహం ఐగుప్తు నుంచి మనం రప్పించింది అలా ఐగుప్తు అంటే ఆ కాలంలో చిన్నగుండే ఈ లోకమైన వాళ్ళంతా ఐగుప్తి ఈ లోకం అంతా ఐగుప్తి పరోహి ఈ లోకం సంబంధి పరోహి చూస్తే లోకం సంబంధి అలా చూస్తే యోవాన్ సవర్తను మీరు లోకం సంబంధి కాదు దేవుని సంబంధం ఉంటారు యువన్లో యువాన్సం ఒకటి యువాన్స వల్ల అయితే ఇక్కడ ఏమంటాడు అభిగృత్తి నుంచి మనకు ఈ లోకం అభివృద్ధి నుంచి ఎట్లా ఇచ్చిన ఎట్లా మనకు బయటికి తీసుకొచ్చిన అంటే మన పాపంలో ఉండే అలా తల్లి గరం నుంచి పాపంలో ఉండే ఈ పాపంలో లోకంలో చూస్తుండే ఆ కల్వరిలో ఏం చేసినాడు కుమారుగా ఏం చేసినాడు ఆయన సిల్వల బలి అయి మూడు దిన తిరిగి లేచి ఆయన రత్నం ధర ఏం చేసినాడు ఏ ఐగుర్తి నుంచి పాపం నుంచి బాణ నుంచి విడిపించినాం ఇక పాపంకు మనం దాస్కాం. కాం ఏ శుప్రభకి దాస్తు అయితే ఏమంటున్నా ఐగుర్తి రప్పించి నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అలలియ నేను తప్ప ఇంకో దేవుడు ఉండకూడదు అంటే ఇంకో దేవుడు చేసుకుంటారు అంటే నేనే దేవుడు ఇంకా వే దేవుడు ఉండకూడదు ఇక్కడ దేవుడు ఇక్కడ ఆజ్ఞలు వివరించి చెప్తున్నాడు కానీ క్రైస్తుల సంఘం చూస్తే ఏం చేస్తున్నారు అలాదిగా మన చట్టిని దేవుడిని చేస్తుంటారు స్థాన్ని దేవుని చేసుకుంటారు మనం చూస్తే ఏ కిరణాలు చూస్తాం కదా ఇక ముందుగానే చెప్పేశారు ఆది నుంచి ఏమున్నాడు ఆయన ఆత్మస్వరూపి దేవుడు ఉన్నాడు అలాది ఆది నుంచి ఆత్మస్వరూపేడు నీ విధంలో ఇచ్చేసి ఏ కిరణ ఉండద్దు దేవుడు తప్ప నీ విధంలో ఎవ్వలు ఉండకూడదు పైన ఆకాశం అందే కానీ క్రింద పైన ఆకాశమే కానీ ఆకాశం ఏముంటారు సూర్య చంద్రుడు ఉంటారు కదా నక్షత్రం ఉంటారు నక్షత్రం ఉంటారు అలా జీవి చూస్తే మనం సూర్య చంద్రుకు మళ్ళా పూజిస్తారు అలా మళ్ళా ముస్లిం ఏం చేస్తారు అక్కడ పూజిస్తారు సరికంగా ఈ బజల్ అంటే ఆకాశం పైన ఏముంటాయి సూర్యచంద్రుడు నక్షత్రం ఉంటాయి కదా పైన ఆకాశమే గాని చదువు పైన ఆకాశం గాని క్రింది భూమి అందే గాని భూమి అందేముంటాయి రారా జీవరాశులు ఉంటారు జీవరాశులు చేసుకుంటారు కదా నీళ్ళని ముక్తారు జీవరాశులు దాన్ని పూజిస్తాం బైబిల్ అనేక రాశులు భూమి కింద నీళ్ళందే కానీ నీళ్ళందే కానీ రూపము నేనను విగ్రహమునూ నువ్వు చేసుకునకూడదు అలాగే దేని రూపమైన ఆ రూపము మన ఏదైతే విగ్రహమైనా చేసుకోదు అలా రూపం విగ్రహంగా మీరు అని చెప్తున్నాడు అలలి చేసుకోవద్దు కానీ ఏం చేస్తారు అలలియా మన పాటల పుస్తకం చూస్తే ఏసు ప్రభు మన బొమ్మ ఉంటది చూస్తే మన రకరకాల పాటల్లో చూస్తే ఏసు ప్రభు బొమ్మ ఉంటది అలలియా నన్ను దేన్ని సాటి చేస్తానంటాడు కానీ అది చూస్తే ఏ కిరల్ వాళ్ళకి మన కనబడుతున్నాయి అది ఏ కానీ దేవునికి అసాధించి ఆధ్యాత్మికమా పాపం కానీ ఏం చేస్తుంటారు రూపం చేసుకుంటారు వాళ్ళు అలలియా వాటికి సా పడకూడదు వాటిని స్థాయిలో పడకూడదు పూజింపకూడదు దాన్ని పూజింపడు అలియా చెప్పండి ఇక్కడ దాన్ని పూజింప కానీ ఏం చూస్తున్నాడు క్రైస్తంలో ఈ గుణాకలాలు అన్ని వచ్చేసినాయి ఏ చూస్తే మనం చూస్తాం అలలియా అంటే వాళ్ళు బైబుల్ చదువుతలేరా కానీ చదువుతలేరు వాళ్ళకి కనబడతలేదు కానీ వాళ్ళకి ఏం చేసిన ఈ లోకంలో దేవత గుడ్డితనం గుడ్డిగా ఉండరు వాళ్ళు కానీ మనకు కనిపిస్తే ఏ కిరలు కనిపిస్తున్నాయి కనుక వాటిని పూజించొద్దు ఇంకేమంటాడుగా నీ దేవుడినైనా నేను రోషము గల దేవుడు దేవుడు ఈ వాక్యం ధర నాకు దేవుడు ఈ వాక్యం ధర కలలా నా మాట్లాడును ఏమంటుడు నిర్మాకాండంతో మాట్లాడు నీకు ఐ గుర్తించి నువ్వు చేసుకోవద్దని అన్ని ఆ కళలో మాట్లాడతాం అన్ని విగ్రహాలు కనిపిస్తున్నాయి అక్కడ చూస్తుంటే కళలా చేసుకోవద్దు అని దేవుడు ఈ ఫస్ట్ టైం నేను బాస్ట్రూమ్ తీసుకున్నాక నాకు దేవుడు ఈ వాక్యం ధర కళ వచ్చి మాట్లాడినా అలా చెప్పంటే చూస్తే అప్పటి నుంచి నేను చేస్తానని విగ్రహాలు అంటే కొన్ని కనిపించినాయి కొన్ని ఏం చేస్తున్నాం ఇప్పుడు మనం ఆ గుంపు నుంచి వచ్చినా ఈ గుంపును ఆ విగ్రహాలు ఏమో దేవుడు మనకు అది రూపంగా మనకు చూపిస్తున్నాం ఇంకేమంటాడు నీ దేవుడైనా యహోవా నీ దేవుడనైనా యహోవా నేను రోషము గలవుడు అలా అలి ఆయన రోషం గల దేవుడు అని చెప్తున్నాడు నేను రోషం గల దేవుడు అలా అలియా మహిమ ఏ విగ్రహంకు చెల్లించాలంటాను ఏషి ఒకటి చెప్తాడు విగ్రహం చెల్లించాలి అలా కానీ ఇంత విగ్రహాలు లో కూడా కనిపిస్తుంటారు మళ్ళా ఇట్లా వాక్షమాలు తప్పిపోయింది వాళ్ళు అలా మనం ఆచరించే ఏ దినం మనం పూజించాం మనం ఇక్కడ వచ్చినాక మనం ఈ గుంపులో వచ్చినాక అలాని నేను రోషం గల దేవుడు అని ఎక్కడ తెలుసు యాది కాలంలో ఆయన ఇట్ల దేవుడు అని రోషం గల దేవుడు అంట అలాని రోషంగా జీవించాలా అలాని అూబి ఏసు ప్రభుగా జీవించాలి ఇంకేమంటాడు నన్ను ద్వేషించు వారి విషయంలో మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించు అలా నన్ను దూషించే వారు తండ్రి దోషం కుమారు మీద అంటే తరాతరాల శాపం వస్తాయని చెప్తున్నాడు అలా అంటే పరిషుధాత్మకు దూషించే సమాప్తం లేదు పరిషుదాత్మ సత్య తునికిన సమాప్తం లేదు బైబిల్లో ఉన్నది కనుక ఏమంటు నన్ను దూషించే వారు తరాతరాల్లో ఏమంటారంట శాప ఇక్కడ ఆదికాలంలో నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని వెయ్యి తరముల వరకు కరుణించి వాడనై ఉన్నాను అలా నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకున్నారు వెయ్యి తరంలో కరుణలు కరణించి అంటే నీ యొక్క పిడిపీడే జనరేషన్ ఏం చేస్తూ దేవుడు కరణించాలంట అలాదియా చెప్ప దేవుడు చెప్తుండు నన్ను ప్రేమించాలా అలాదియా మొదటిది నన్ను ప్రేమించాలా అలా దియా ఇంకేమంటాడు నా ఆజ్ఞలు గైకోని వారిని వెయ్యి తరముల వరకు కరుణించి వాడనై ఉన్నాను వెయ్యి తరములు కరుణించి వారు హలలియా వెయ్యి తరములు కరుణించాలంటే మన వచ్చిన మన మన తర్వాత ఇంకా కదా మన పిల్లలు పిల్లలు వాళ్ళకి ఏం చేస్తా దీవించని చెప్తుండ్రు మనం ఆయన ఆజ్ఞలు గెంపిస్తే మన వచ్చే జనరేషన్ దీవిస్తా అని చెప్తుంది ఇక దేవుడా నీ దేవుడనైనా యుహోవ నా మమ్మమును వ్యర్థముగా వెచ్చముగా ఉడిదించద్దు హలరియా వ్యర్థంగా ఉడిచిద్దు అని చెప్తుండ్రు వ్యర్థం అంటే ఈ లోకం సాధదు కదా వ్యర్థంగా ఊశద్దు అంటే ఆయనకు భయం భక్తిగా మనం ఆయన గనపరచాలహోవా తన నామమును వ్యర్థముగా నొచ్చరింపు వాని నిర్దోషిగా ఎంచాడు నిర్దోషిగా ఎంచాడు అంటే దోషిగా అని చెప్తున్నాడు వ్యర్థంగా దోషేతో మనం జాగ్రత్త నాలుగేం చేయాలా ఈ నాలుకే మన వావలంతా దేవుని శుతించాలా దేవుని ప్రేమించాలా ఎందుకంటే ఆయన చేస్తున్నాడు కదా ఆయన రూపంగా మనకు చేసినాడు ఆదికాలంలో చేసినడు తన స్వరూపంలో చేసినాడు కదా ఆయననే శుద్ధించడానికి చేసుకున్నాడు దేవుడు కానీ ఏం చేస్తుంది దుర్దిశం అంటే ఏం చేస్తున్నారు ఆ సర్ప మాట చేసి ఏం చేస్తుండ్రు దేవునితో స్వాసం వాళ్ళు పడగొట్టుకుంటారు దేవునితో స్వాసం పడగొట్టుకుంటారు అలా అయితే ఏమంటుడు కదా విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకును అలలియా విశ్రాంతి దినం పరిశుద్ధి ఆచరించు జ్ఞాపకం చేసుకోము అలలియ విశ్రాంతి దినం అంటే సండే కదా అలలియా కొత్త నియమం అంటే విశ్రాంతికు నేనే అంటాడు అంటే ఏసు ప్రభుకు మనం విశ్రాంతి దినం అంటే విశ్రాంతి దినం అంటే ఏసు ప్రభుకు ఎమ్డి విశ్రాంతి దినం కొత్త నియమంలో చూస్తే ఆయన పరిశుద్ధులు మన పరిశుద్ధించి ఆయన ఆరాధించాలా ఆయన గైకున్నాలా అలలియ కొత్త నియమంలో చూస్తే ఆరు దినములు ను కష్టపడి నీ పని అంత యుద్ధ ఆరు దినం కష్టపడి నువ్వు అంత పని చేయవలను ఏడవ దినము నీ దేవుడైన యుహోవాకు విశ్రాంతి దినము ఏడో దినం నీ విశ్రాంతి దినం అంటే ఏడో దినం అంటే సంపునతి ఏడు దినం ఏది సమాప్తమైంది కదా ఆచారా అలదియ ఏంటంటే న్యూ బ్రిగింగ్ అంటే ఈ న్యూ బ్రిగిన్ లా ఏసు ప్రభువుకు ఏం చేయాలా అలలియ నిండించాలా గురపిల్ల ఇక్కడ పోయింది అని ఎండించాలి అహ్లరియా ఇక్కడ కొంచెం ధ్యానం చేస్తుండే నా యోబు నుంచి చూస్తున్నాడు బ్ర యోగూ చుడు యోబు గంధం యోబు ఫస్ట్ చాప్టర్ సెవెన్ వాడు చూడు బ్ర ఫస్ట్ చాప్టర్ బ్రదర్ ఫస్ట్ నుంచి చదువు ఫస్ట్ ఆఫ్ నుంచి చదువు పూజ దేశము యోబు అని ఒక మనుషుడు ఉండేను పూజ దేశం ఒక మనిషి ఉండడు అతడు యథార్థ వర్తనుడు చూడండి ఆయన యదార్థవంతుడు న్యాయవంతుడునై దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును విస్తర్జించిన వాడు అసలు న్యాయవంతుడు అంటే న్యాయంగా న్యాయంగా జరిగిస్తున్నాడు అనే చెడుతనం విషించి వాడు దేవునిందు భయభక్తులు అంటే దేవుని ఎక్కువ ప్రేమిస్తుడు దేవునిందు భయభక్తులు అంటే ఆయన దేవుని ఎక్కువ ప్రేమిస్తుడు ఇక్కడ పరిస్థితి రాడుతనం విషించి వాడు అని ఇక్కడ చెప్తుంది ఇంకేమంటాడు అతనికి ఏడుగు కుమారులను ముగ్గురు కుమార్తెలను కలిగిరి అంటే అంత కలిగి పది మంది పిల్లలు కదా ఆయనకు టెన్ టెన్ టెన్ టెన్ మంది సంతానం ఎవచ్చినట్ట అయితే ఇక చూస్తే మనమా అతనికి ఏడు గొర్రెలను మూడు వేల ఒంటెలను ఏడు వేల గొర్రెలు మూడు జతల ఎడ్లను ఐదు జతల ఎద్దును ఐదు గాడి ఆడు కలిగి అది ఆరు వేల గాలు కలిగి బహుమంది బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండేను ఆ బహుమంది ఆస్తి కలిగే వాడు అంటే ఎంతమంది దేవుడు వాళ్ళకి ఏం చేస్తున్నాం పనివారు ఇచ్చినంట ఆస్తి ఇచ్చినంట ఇక్కడ చూస్తే వాక్యం మనం ఇంకోసారి ధ్యానం చేస్తాం ఈ వాక్యం ఈ వాక్యం గమనిస్తేంది యోబు ఏం చేసినడు పూర్ణ ఉదయంతో పూర్ణ వంతు భయం భక్తితో యోబు దేవుని ప్రేమించినడు అంతే యోబుకు అందుకోసం రక్షణ వచ్చింది యోబు విషయంలో సైతాన్ ఓడిపోయినాడు మనం చూస్తాం ఈ వాక్యంలో మనం ధ్యానం చేస్తే తూర్పు దిక్కు జనులందరిలో అతడు గొప్పవాడుగా నుండెను అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినం ఒకరినొకరు తమ ఇండలో విందు చేయినై కూడినప్పుడు తమ ముగ్గురు అక్కాచండ్రులతో తమ కలిసి అన్నపానములు పుచ్చుకునవలనని వారిని పిలిపించుతూ వచ్చి అలా తాను పిలిచి వచ్చింది అంటే అన్నపానం పుచ్చుకుని ఉంటే తిన్ను తాగుతూ చేస్తున్నప్పుడు అప్పుడు వాళ్ళకు పిలిచి వస్తుంటే వారు వారి విందు దినములు పూర్తి కాగా వారు వారి బిందు పూర్తి కాగా అంటే సన్నివేశం చేసిన కాగా యోగు తన కుమారుల పాపము చేసి తమ హృదయంలో దేవుని దూషించడేమో అని వారిని పిలవనంపించి వారిని పవిత్ర పరచి అలా జీవనం దేవుణ్ణి అంటే సుఖం బాగుంది కదా దేవుని దూషించడేమో అని యోగుకు ఒక అనుమానం వచ్చిందట అనుమానించి అలాది ఎట్లయితే దేవునికి శిక్ష వస్తుందని ఏం చేసినట్ట యోబు వాళ్ళని పిలిచినట పిల్లల్ని పిలిచి వారిని పవిత్రపరిచి అలాది ఆ కాలంలో బలి ఉండే కదా బలి పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలిని అర్పించు వచ్చాను అలాది నిమిత్తం అంటే పది మంది కదా పది మంది నుంచి దహన వచ్చి ఇచ్చే వచ్చాను యోబు అలాది ఆ మందికి ఏం చేస్తాను దాన ఇచ్చి వాళ్ళకు పవిత్రపరుతుందంట ఎందుకంటే ఏసు ప్రభు పరిశుద్ధి కనుక యోబు దైవ జ్ఞానం పొందిన వ్యక్తి కనుక దేవును గుణగాలను తెలుసు మన దేవుడు పరిశుద్ధి నా పిల్లని నేను మా కుటుంబంతో పరిశుద్ధి ఉండాలా నేను పరిశుద్ధి కాగల నా పిల్లలకి పరిశుద్ధి ఉండాలని ఏం చేస్తున్నాడు యోబు దేవుని ఒక పిల్లల మీద రాకుండా శిక్ష దూషిస్తున్నామని ఏం చేస్తున్నాడు పాపాదార బలి అక్కడ ఏం చేస్తున్నాడు అరుదయం చేసి పాపాదార బలి ఇస్తున్నట అలాది అరదయం అంటే పొద్దుగాలు లేసి వాళ్ళకు పవిత్ర పరిస్థితులు అలా ఈ కాలం అంటే మనం వాక్యం ధర మనం ఏం చేయాలి పవిత్ర కదా మన కుటుంబం అంతా వాక్యం ధర పరిస్థితి ఆత్మ ధర మార్గం లేదు ఏసం ధర ఇంకా ఏము నిత్యము అలాగున్నా చేత్యం అలాగే చేయుతున్నాను ఎందుమంటే వీళ్ళు పాపంలో పడొద్దు దేవుని దూషించొద్దు దేవుని దూషించు అని నిత్యం అలాగే చేయుతున్నాను దేవదూతలు సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటాస్థించను అలాది అర్జునులని సైతాన్ దేవదూతను మన తటాశించినం వచ్చి సైతానికి ఎరుకంట సైతానికి ఎరుకంట ఎరుక దేవుదూత ఆ దినమే సైతాన్ అక్కడ ఏం చేసింది మన ప్రభు దగ్గర పోయింది సైతాన్ ఆ దినమున అపవాది వాడు వారితో కలిసి వచ్చను అపవాది వాళ్ళు కూడా కలిసి వచ్చెను యుహోవా నువ్వు ఎక్కడి నుండి వచ్చి తీవని అడగగా యహో నువ్వు ఎక్కడి అడగగా శాతం నుంచి అడుగుతున్నాడు దేవుడు అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించు వచ్చితునని యుహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను అన్నది అపవాది పని ఏంటంట అపవాది ఏ భూలోకమంతో దాని పని ఏంది దివరా తను సంచరిస్తున్న పోతుంది అపవాది అక్కడిక సంచరిస్తుంది కానీ యోబియో కూడా వస్తలేడు ఈయనని ఆ ఆ సైతాన కోరిక యోగు గుంజాలని కానీ గుంజిదామంటే అక్కడ గుంజలేకపోతుంది ఎందుకు గుంజలేకపోతున్నాడు ఆయన జీతం ఏంది భయభక్తి జీవితం ఇంకా అయింది ప్రాథమిక జీతం యోగుకుంది అందుకు యోహోన్ నీవు నా సేవకుడైన ఏబు సంగతి ఆలోచించివా అలా యోబు నుంచి శాస్త్రం పలుకుతుంది ఇంకా కోనకు ఏ సైతానికి కోపం వచ్చిందేమో ఏమైంది ఇంకా సైతానికి కోపం వచ్చింది నేను వచ్చినా యోగు నుంచి కానీ యోగు నుంచి దేవుడు సాక్ష్యం పడుతుంది యోబు నుంచి ఆలోచించిన ఆలోచించి వచ్చింది కదా అది సైతాన్ దేవుడు యోగు నుంచి తన దాసు నుంచి సాక్ష్యం పలుకుతుండడు సైతాన్ ఇంకేమంటారు ఒకలా అసలు యదార్థ వర్తనుడును అసలు యథార్థవంతుడు న్యాయవంతుడునై అస న్యాయంగా నడిచేవాడు ఆయన అంతకు అందరికీ న్యాయం దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు అలాది ఆయన చదువుతనం లేదు విడిచిపెట్టిన వాడు నా ఇందు భయభక్తులున్నాడు సైతన దేవుని భయభక్తున్నాడు ఆయన చదువుతనం ఇంతవి లేదు ఆయనలో అని దేవుడు సాక్షమిస్తున్నాడు ఇంతవి ఆయన చదువుతాం లేదు అని దేవుడు సాక్షమిస్తున్నా భూమి మీద అతని వంటి వాడు లేడు అలా భూమి మీద ఎవడు లేరంటే భూమి మీద అంత ఏ అంత సైతన్ ప్రశ్న ఉండరు కదా భూమి మీద ఒక్కటి యోగ భూమి అంతా సైతాన్ వర్షంలో ఉన్నారు అచ్చింటి వాడు లేదని దేవుడు చెప్తుడు సైతాన్ అందరి నా వర్షంలో ఉంది ఈయన లేడు భూమి మీద అతని వంటి వాడు లేడని అడగగా అపవాది ఏరకయ్యే దేవుని ఎందు భయభక్తులు కలవాడాయనా ఊకే భయభక్తి కలగవాడైనా నీకు భయభక్తి కలవాడు నీలో ఇంత భయభక్తి కలవాడైనా దేవునితో స్వతం మాట్లాడుతుంది నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి అంటే ఇంటి వారిని అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచ వేసి కదా అసలు అతని సమస్తం ఇంటి వారికి కంచ వేసింది కదా చూడండి ఇక్కడ చూస్తే అలా యోబు ప్రార్థన వల్ల ఏముందంట ఆ ఇంటి వారికి సమస్తం మీద కంచె యోబు ఒక భయభక్తి గలవాళ్ళు ప్రార్థన ఇంకా దేవుని మన న్యాయం జరుగుతున్నాడు అక్కడ అందుకోసం ఏముంది కంచం లేదు అందుకోసం సైతం అది ముట్టలేకపోతుంది అది అలా దేవుని ఒక కాపల యోబుకు యోగు కుటుంబంకు యోబు ఆస్తికి సమస్తము దేవుడు కాపల సిబి యోబు ఒక భయభక్తి యోబు ఒక ప్రాథం వలన అలా చూడండి మనం బి భయభక్తి ఉంటే ఏమంటారు జ్ఞానం ముందు ఇంకా దూతలు ఉంటాయి కదా చాలా దూతలాగేస్తున్నారంట దేవుడు ఇంకేమంటారు కదా ప్రభు కాప్ల నీవు అతని చేతి పనిని దీవించుచున్న చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది అలా సైతం తెలుసంట దేవుడు యోగు చేపని దీవించుకునే ఆస్తి ఏమైందంట ఆ దేశంలో ఇస్తుపోయిందంట అంతగా ఆస్తి గలవాడు అయిపోయినాడు యోగు అంతగా ధనికుడు అయిపోయినాడు యోగు అలాది అంతిగా ధనిపోయినప్పుడు అయినను నీవు ఇప్పుడు నీ చెయ్యి చాపి అతనికి కలిగిన సమస్తమును మెత్తిన ఎడలా అతడు నీ ముఖం ఎదుటే దూషించి నిన్ను విడిచిపోవును అని యహోబాతో అనగా యోపు చెప్తుంది ఛాలెంజ్ వస్తుంది సైతాన్ ఒక్కసారి నువ్వు ఆయన ఆస్తి నిమిస్తుంది మొత్తు కదా అంతా తీసాయి ఒకసారి నిన్ను దూషించొకటి చూడు అని మన దేవుణ్ణి కూడా చెప్తుంది సైతాన్ యహోబా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది ఇప్పుడు ఏమంటారు యుహోవా ఇప్పుడు చెప్తున్నాడు కలిగిన సమస్తం వర్షం దేవుడు వచ్చినా సమస్త వర్షం నీ నీ కంట్రోల్ తీసైతానా ఇప్పుడు నీకు చెప్తున్నా అతనికి మాత్రం ఏ హాని చేయకూడదని అపవాదికి సెలవయ్యగా వాడు యుహోవ సన్నిధి నుండి బయలు వెళ్ళాను ఏం చేసింది అధికారం తీసుకొని బయలుదేరిచి ఉండింది హలో ఇప్పుడు ఏముంది ఆమె పగా ఉంది ఇప్పుడు నాకు దొరికినడు యోబు అని కానీ అతను మారిని ఏ హాని కుర్దు అని చెప్తుంది చెప్పిన కాయిక జీవితం దాంట్లోనే టూ నా లైన్ చూడు బ్ర అతని భార్య వచ్చి నీవు ఇంకను యథార్థతను వదలకై దేవుని దూషించి మరణము కమ్మ ఏమంటుంది అతని భార్యని పట్టిందట సైతాన్ ఏం చేసింట ఇట్లా దొరకదా యోబు కానీ ఎట్లా ఎవరు దొరికింది వాళ్ళ భార్యలో ఒకటి ఆ భార్యకు భార్య నుంచి సైతాంత ముడిపోయింది అంటే దూరి ఏమంటుంది వచ్చి యోబుతో భార్య మాట్లాడుతుంది అక్కడ చూసి పిల్లలు వచ్చిపోయిన అంత యోబు పెంక నుంచి ఏం చేస్తున్నాడట ఆ ఊరిలో చూసుకొని గీక్కుంటున్నాట అంతగా బాధగా ఉన్నాడు అంతగా ఓపిక బాధగా కలిగి ఉన్నప్పుడు అప్పుడు భార్య వచ్చి ఆదరించాలి కదా భార్య ఏమంటుంది అక్కడ ఇంతగా యదార్థం ఉంటువా యదార్థం అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుతున్నావు అలా మూర్కురాలు మాట్లాడుతూ మాట్లాడుతున్నాను మనము దేవుని మేలు అనుభవించదు మా దేవుని వలన మనం మేలు అనుభవించాం కదా కీడును మనము అనుభవింప తగదా అని మనకు మన తగదా అని చెప్తున్నాడు యోగు ఈ సంగతులలో ఏ విషయం ఏబు నోటి మాటతోనైనా పాపము చేయలేదు అలా ఈ విషయంలో నోటి మాటలు యోబు పాపం చేయలేదు అలా ఇక్కడ చూస్తే యోబుకు ఆస్తి ఉంది అందరు ఏం చేసినాడు నీ దేవుడు యోహోలు పూర్ణ విద్యంతో పూర్ణ ప్రేమించే వలను అంటే యోగులో గుణగాలని కనిపిస్తున్నాయి మనకు అలయ్య ఆస్తిని ప్రేమించలేదు పిల్లల్ని ఎక్కువ ప్రేమించలేదు భార్యని ఎక్కువించలేదు ఫస్ట్ ఫిఫ్త్ యువలు ప్రేమించ దేవుని ప్రేమించిన కనుక సాయతాన్ యోగు ముంగట ఓడిపోయింది సైతాన్ ఓడిపోయింది హియ్య భార్య ఓదార్చ భార్య ఏం చేసింది సాయితాన్ బట్టి భార్య ధరని ఇట్లా పడేదాన్ని వచ్చింది కానీ యోగు ఏం చేసిన నోటి ఏ పాపం చేయలేదు అంటే అంతగా ఆస్తి ఉన్న కనుక ఆస్తిని ప్రేమించే దే ప్రేమించలే ఏం చేసిన దేవుని ప్రేమించిన కనుక సాతాన్ ఓడిపోయింది హలలియ చెప్పండి దీన్ని చూస్తే మనకు దేవుడు ఇచ్చిన కనుక ఎక్కువ దేవుని ప్రేమించాలి దేవుని ప్రేమించాలంటే మన ఆజ్ఞలు కాకుండా అలా ప్రేమించడం అలలియా ఒక్క ఆగ్ఞ మన తప్పిపోకొద్దు అలా ఇక్కడ చూస్తే అలలియా అంటే మన ఉదయం పరిశుద్ధ మన విగ్రహాలు మన ఉండదు భూమి ఆకాశం మీద ఏ రూపం చేసుకోవద్దు అలలియా చూసుకొని దాన్ని సాయుధపడొద్దు అంటే ఇప్పుడు సంఘంలో ఏం చేస్తుంది అన్ని రూపాలు చేసుకుని అన్ని విగ్రహాలు చేసుకుంటారు అలా అన్ని ఏమైంది ఆ విగ్రహాలను అక్కడ పోయింది కనుక దేవుని కోపం ఏమవుతుంది ఈ లోకంలో మన మన నర్సరి ఉంది అలా నిన్ను ప్రేమిస్తూ ఏం చేస్తూ దేవుడు మన తప్పకుండా కాపాడతాడు యోగు ఏం చేస్తున్నాడు దేవుణ్ణే ప్రేమించ ప్రేమ భయం ఈ భూలోకంలో విజయం తెచ్చింది సవితానం ఓడిపోయింది దేవుడు చిన్న వాక్యం తీయించిన కాబరా ప్రేమ కలిగిన దేవా కృప కలిగిన తండ్రి జీవం కలిగిన తండ్రి ఏసయ్య నీకే వందనాలు ప్రభా తండ్రి నీకే స్తుతులు నాయన స్తోత్రములు తండ్రి ప్రభా ఈ గడిచిన కాలమంతా ప్రభా నయన నీ కృపలో తండ్రి మమ్మల్ని కాచి కాపాడినవు తండ్రి దివారాత్రములో తండ్రి ప్రభు ఏసయ్య నీ కంటి కాచి కాపాడే తండ్రి నాయన యొక్క దినముకు తండ్రి నీ యొక్క నూతనమైన కృప మాకు అనుగ్రహించినవు తండ్రి నీకు వందనాలు ప్రభా తండ్రి స్త్రీ తన తన బిడ్డనైనా మరుచునేమో గానీ ప్రభా నాయన తండ్రి మీరు మమ్మల్ని మనవరన్నారు ప్రభ కాబట్టి మమ్మల్ని విడువను ఎడబాయనన్నావు ప్రభా కాబట్టే ప్రభా నాయన మీరెక్కల కింద మమ్మల్ని చేర్చుకొని మాకు ఆశ్రయం ఇస్తున్నావు ప్రభ ఎంతో మంది ప్రభా ఈ దినాన్ని చూడలేకపోతున్నారు ప్రభా వాళ్ళ కాలాలు ముగించుకుంటున్నారు కానీ తండ్రి నాయన మీరే ప్రభా మీరెక్కల కింద మమ్మల్ని చేర్చుకొని మాకు ఆశ్రయం ఇచ్చి ప్రభా నాయన తండ్రి మా కోటలాగా ప్రభా నాయన మీరున్నారు కాబట్టే ఈ దినం మేము సజీవ లెక్కలో ఉండగలిగినాం ప్రభా సజీవమైన దేవుణ్ణి ప్రభ స్థుతించగలుగుతున్నాం సజీవమైన దేవుడికి ప్రభ మొరపెట్టగలుగుతున్నాము సజీవమైన దేవుణ్ణి స్వరం మేము వినగలుగుతున్నాం ప్రభా ఇది కేవలం ప్రభా నాయన నీ కృపే ప్రభ అవును తండ్రి నీ కృపే మాకు చాలు ప్రాభ ఇంకా ఈ లోకంలో ఇంకా వేరే ఏమీ మాకు అవసరం లేదు ప్రభా నాయన ఈ లోకంలో ఏమున్నా లేకపోయినా నీ కృప నాయన మాకుంటే చాలు ప్రభా కాబట్టి నిత్యము తండ్రి నీ సన్నిధిని మేము వెతకాలా ప్రభా నిత్యము నీలో మేము జీవించాలా ప్రభా నాయన నిత్యము మీ కొరకు మేము ప్రయాసపడాలా నిత్యము ప్రభా నీ వాక్యాన్ని అంటు నిత్యము ప్రభా మేము విశ్వాసాన్ని ప్రభ ఎదుట మేము కనబరచాలా ప్రభ కాబట్టే ప్రభ నైనా ప్రభా ఈ దినం కూడా నీ సన్నిధికి వచ్చినాక ప్రభా నాయన నువ్వు మాట్లాడినావు ప్రభా కాబట్టి నువ్వు తప్ప మాకింకా వేరొక దేవుడు ఉండకూడదు ప్రభా కాబట్టి ఒకప్పుడు పాపంలోనే ఉన్నాం ప్రభా నాయన ఆ పాపంలో నుంచి ప్రభా నాయన దాస్యపు ఆత్మలుగా ఉన్న మమ్మల్ని ప్రభా నైనా మీ రక్తంలో కడిగి పరిశుద్ధ పరిచి నాయన దత్తపుత్ర ఆత్మలుగా మమ్మల్ని మార్చినావు ప్రభా నీ రాజ్యానికి హక్కులుగా మమ్మల్ని మార్చినావు ప్రభా తండ్రి క్రీస్తు వారసుల్లాగా మమ్మల్ని చేర్చుకున్నావు ప్రభా దాని కొరకు మీరు ఎంతగానో బాధపడి శ్రమలు పడి అవమానాలు పొంది నాయన తండ్రి మీరు ప్రభా నాయన బానిసత్వంలో ఉన్న మమ్మల్ని నాయన పరిశుద్ధ పరిచి పవిత్ర పరిచి ప్రభా నీతో ఆ పరలోక రాజ్యంలో ఉండే గొప్ప ధన్యత భాగ్యము తండ్రి నాయన మీ ప్రాణాన్ని మాకు వరకు త్యాగం చేసి మాకు అనుగ్రహించినావు ప్రభా నీకెంతో వందనాలు తండ్రి నీకెంతో స్థుతులు స్తోత్రాలు తండ్రి అవును ప్రభా నువ్వు తప్ప మాకు వేరొక దేవుడు ఉండొద్దు ప్రభా నిన్ను తప్ప ఇంకా వేటిని ప్రేమించినా నాయన అది వేషధారణ అవుతుంది ప్రభా అది విగ్రహారాధన అవుతుంది ప్రభ కాబట్టే ఈ రోజు ప్రభాయన మనుషులు ప్రభ నైనా మేము యథావిధిగా ఈ లోకంలో ఉన్న వాటి మీద మనసు ఉంచుకొని వాటిల్లోనే మేము ఎక్కువగా సమయం పెడుతున్నాం ప్రభ ఇది కూడా ఆజ్ఞ అతిక్రమమే ప్రాభ ఇది కూడా ఒక అవిధేయతనే ప్రభ కాబట్టే ప్రతి విషయంలో ప్రభా నిన్నే మేము ఆరాధించాలా నిన్నే ప్రేమించాలా మీ నామాన్నే మేము గణపరచాలా నిన్నే స్థుతించాలా ప్రభ మా బ్రతుకు దిన వల్లంతా ప్రభానైనా నిన్నే మేము ఆరాధించాలా ప్రభ స్థుతులకు మీరు పాత్రుడు ప్రభ మీరే పూజకు అర్హుడు ప్రభ కాబట్టి నిన్ను కాకుండా తండ్రి ఈరోజు మనుషులందరూ గనంగా ప్రభా ఈ లోకాన్ని ఎంచుకుంటున్నారు ప్రభ వాళ్ళకున్న ఆస్తులని ప్రభ వాళ్ళకున్న ప్రతిదీ దాన్ని చూసి ఘనంగా ఎంచుకుంటున్నారు సంఘాలను చూసుకొని వాళ్ళ విశ్వాసాలను చూసుకొని వాళ్ళ ఆర్థికంగా ఉన్న స్థితిని వాటిని చూసి ప్రభా నాయన వాళ్ళ చదువులను చూసి ఈ రోజు ఘనంగా ఎంచుకుంటున్నారు కాబట్టి నీ దృష్టికి మనుషులందరూ అసహ్యులాగా తయారైపోయినారు ప్రభ ఎందుకంటే ఆజ్ఞ అతిక్రమమే అవిధేయతనే ప్రభ కాబట్టి మాలో అలాంటిది ఉండొద్దు ప్రభా నువ్వే మాకు స్థుతులకు స్తోత్రాహుడవు ప్రభా నిన్ను మేము స్థుతించాలా నిన్ను ఆరాధించాలా నిన్ను పూజించాలా నీ ఎదుట మేము సాగిల ప్రతి దినం ప్రభా మా నోటితో నిన్ను మేము ఉచ్చరించాలా ప్రభా నాయన ఈ నోటితో నిన్ను మేము నాయన పాటలతో కీర్తనలతో వాక్యాలతో నాయన నీకు మహిమకరంగా ఉండాలా ప్రాభ కాబట్టి నువ్వు తప్ప మాకు ఇంకా వేరే ప్రపంచమే ఉండొద్దు ప్రావా వేరొక లోకం ఈ లోకం మేము ఈ లోకస్థలం కాదు ప్రాభ క్రీస్తుతో ఎప్పుడైతే కడగబడినామో ఎప్పుడైతే నాయన తండ్రి ఆ మరణంలో నుంచి మేము పునరుద్ధానులుగా నాయన మీరు ఎట్లా లేచినారో మమ్మల్ని కూడా ప్రాభ మరణంలో నుంచి పునరుద్ధానుడుగా లేపినారు ప్రాభ మేము పరలోకం అందున్నాం ప్రభా మేము తీర్థయాత్రికుల్లాగానే ఈ లోకంలో ఉన్నాం ప్రభా కాబట్టి ఈ లోకాన్ని మేము ఎప్పుడు ఘనంగా ఎంచొద్దు ఈ లోకంలో ఉన్నదంతా శరీరాస నేత్రాస జీవపుడు అమ్మమన్నావు ప్రభా ఇది తండ్రి వలన కలిగినవి కావన్నావు ప్రాభ నీ వలన కలిగినవి కావు ఏదైనా కానీ అది మాకు కూడా కలిగింది కాదు ప్రాభ వాటన్నిటిని మేము విడిచిపెట్టాలా శరీర క్రియలు మేము చంపుకోవాలా మాలో స్వార్థం ఉండొద్దు ధనాపేక్ష ఉండొద్దు ప్రభ వేషధారణ హృదయం ఉండొద్దు ప్రభా తండ్రి మా ప్రార్థనలో నాయన విశ్వాసం ఉండాలా తండ్రి కాబట్టి ఏబు వంటి యదార్థవంతుడు ఒకడును లేడన్నో ప్రభ ఏబు వంటి న్యాయవంతుడు ఒకడును లేడన్నో ప్రభా నీ ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడన్నో ఈ భూలోకంలో ప్రభా ఈ లోకంలో అతని వంటి ఎవడును ఒకడును లేడన్నో ప్రభ అలాంటి సాక్ష్యం మా జీవితాల్లో మాకు ఉండాలా ప్రభా ఇది మనుషుల ఇస్తే వచ్చే సాక్ష్యం కాదు ప్రభ మనుషులు గనంగా చెప్పుకుంటేనో మనుషులు ఏదో చెప్తే వచ్చే సాక్ష్యం కాదు ప్రాభ సజీవమైన దేవుడి నోటి నుండి మా సాక్ష్యం రావాలా ప్రభా అలా నీ ఆశను మేము తృప్తి పరచాలా ప్రాభ ప్రతి విషయంలో ప్రభావనైనా మేము యదార్థంగా నడుచుకోవాలా ప్రాభ న్యాయంగా మేము నడుచుకోవాలా ప్రభా తండ్రి యథార్థమైన పెదవులతో మేము మాట్లాడాలా ప్రాభ మా పలికే పత్తి పలుకునైనా మా నోటి నుంచి వచ్చే ప్రతి మాట నాయన అది యథార్థమైనదై ఉండాల ప్రభ కాబట్టే తండ్రి వాక్యాలు చెబుతున్నాం ప్రార్థన చేస్తున్నాం పోతున్నామా కానీ నాయన మా నోటిలో నుంచి వచ్చే మాటలో యథార్థత లేదు ప్రభ అంత అబద్ధమే ఉంది ప్రభ ఇది కూడా వాక్యానుసారం కాదు కదా ప్రభ కాబట్టే శ్రమలు వస్తున్నాయి ప్రభ కాబట్టే ప్రభా నాయన ఏ రీతిగా ప్రాభ మేము ముందుకు వెళ్ళాలా ప్రభా నైనా యథార్థంగా మేము నడుచుకోవాలా ప్రభ నాయన తండ్రిని న్యాయాన్ని మేము అనుసరించాలా ఈ వాక్యమే న్యాయం గలది ధర్మం కలిగినది దీన్ని మేము గైకోనాలా ఈ వాక్యాన్నే మేము ఆచరించాలా ఈ వాక్యానికే మేము విధేయత కలిగి ముందుకు పోవాలా ప్రాభ మాలో చెడుతనం ఉండొద్దు ప్రాభ ఈ లోకంలో ఉన్నదంతయు శరీరాశ నేత్రాశ జీవపుడ ఈ లోకాన్ని ప్రేమిస్తే ఖచ్చితంగా మాలో చెడుతనం ఉంటుంది ప్రభా కాబట్టి మాలో చెడుతనం ఉండకుండా ప్రాభ నీ ఎందు మేము భయభక్తులు కలిగి ఉండాలా నీకు వణుకుతూ ప్రాభ మా రక్షణను మేము కొనసాగించుకోవాలా మా సాక్ష్యాన్ని మేము కాపాడుకోవాలా ప్రభ తండ్రి ఇంకా చెప్పినవు ప్రాభ తన భార్య తండ్రి మూర్ఖంగా మాట్లాడుతుంది ఏబూ భార్య ప్రభ ఈ రోజు కూడా నాయన ఈ లోకంలో మా ఎదుట అనేకులు ఈ రీతిగానే ఉన్నారు ప్రభా మూర్ఖంగా మాట్లాడుతున్నారు ప్రభ ఏమీ తెలియదు ప్రాభ అజ్ఞానంతో నాయన మూర్ఖంతో మాట్లాడుతున్నారు వారి ఎదుట మా విశ్వాసాన్ని ఏబూ ఎట్లయితే తన భార్య ఎదుట తన విశ్వాసాన్ని కనబరుచుకున్నాడో ప్రభ మేము కూడా ప్రభ అలాంటి విశ్వాసాన్ని మేము కనబరుచుకోవాలా ప్రాభ మూర్ఖముగా మాట్లాడేవారికి అజ్ఞానంతో మాట్లాడేవారికి తండ్రి తండ్రి వాళ్ళ నోరు ముయ్యడమే దేవుని చెత్తమన్నావు ప్రాభ వాళ్ళు నోరు ముయ్యాలంటే ప్రభా మేము క్రీస్తును పోలి నడుచుకోవాలా ప్రభ క్రీస్తు అడుగుజాడల ఉండాలా ప్రాభ మన విశ్వాసం ఉండాలా యథార్థత ఉండాల న్యాయం ఉండాలా ప్రభ కాబట్టే ప్రభ ప్రతి విషయంలో ప్రభా మేము నీ వాక్యాన్ని గైపోని వాక్యానికే మేము విధేయత చూపించాలా వాక్యానికే మేము లోబడాలా ప్రాభ మాలో ఎలాంటి బలహీనతలు ఉన్నా తొలగించండి ప్రభా తండ్రి వేషధారణ జీవితాల నుంచి మాకు విడిపించండి వాక్యం ప్రకటిస్తున్నా జీవితాలు మా జీవితాలు వాక్యానికి తగినట్లు లేవు ప్రాభ కాబట్టే ప్రభా అవిధేయత వల్లనే మేము శ్రమల పాలవుతున్నాం ప్రాభ అవిధేయత వల్లనే ప్రాభ ఈ రోజు మేము నిందల పాలవుతున్నాం ప్రాభ తండ్రి మమ్మల్ని క్షమించు ప్రాభ నాయన తండ్రి మనుషుల మెప్పు కోసం మేము ప్రయాసపడద్దు ప్రాభ మనుషులు ఇచ్చే సాక్ష్యం మాకు అవసరం లేదు ప్రాభ నాయన ఒకడు మంచివాడు అంటాడు ఒకడు చెడ్డవాడు అంటారు ఈ లోకమే సగం సత్యం సగం అబద్ధం ఇదంతా మోసమే ప్రాభ కాబట్టి ఎవరి మాటలతో మాకు పని లేదు మాకు మీరిచ్చే సాక్ష్యం కావాలా ప్రాభ అది సజీవమైన సాక్ష్యం ఆ సాక్ష్యం మాకు కావాలా ప్రభ కాబట్టే నీ వైపే చూస్తూ మా విశ్వాసాన్ని మేము కాపాడుకొని నాయన ఏబూ ఆ రీతిగానే మీ వైపు చూసిండు కాబట్టే ప్రభా ఏబూ విశ్వాసం కలిగి ఉన్నాడు మూర్ఖంగా మాట్లాడిన తన స్నేహితులు దూషించిన తనకున్న సమస్తము పోయినా నాయన తండ్రి అతను యథార్థతను విడిచిపెట్టలేదు ప్రాభ న్యాయాన్ని విడిచిపెట్టలేదు ప్రాభ మిమ్మల్ని విడిచిపెట్టలేదు మీ పట్ల ఉన్న భయాన్ని విడిచిపెట్టలేదు మీ పట్ల ఉన్న నమ్మకాన్ని విడిచిపెట్టలేదు మీ పట్ల ఉన్న విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు ప్రాభ ఎందుకంటే అలాంటి జీవితం ఈ అంత్య మాకు కావాలా ప్రాభ అది మీ సహాయంతోనే నడుస్తుంది ప్రాభ నాయన కాబట్టి నీ వాక్యంలో నాయన మమ్మల్ని స్థిరపరచండి ప్రభావ ఈరోజు మనుషులందరూ వేటి వేటిలోనే అడుగుతున్నారు వాటిల్లో అభివృద్ధి కానీ మమ్మల్ని మాత్రం నీ వాక్యంలోనే స్థిరపరచు నీ వాక్యంలోనే మమ్మల్ని అభివృద్ధిపరచు నీ వాక్యం మమ్మల్ని తయారు చేయి వాక్యమే మాకు సజీవమైనది వాక్యమే రెండంచులకు అడ్గం ప్రభ ఇది ఉంటే చాలు ప్రభ అపవాదిని మేము ఓడించాలా అదే రీతిగా నాయన ఏబు ఓడించిండు అతని సాక్ష్యాన్ని మీ ఎదుట కాపాడుకున్నాడు నాయన మిమ్మల్ని అపవాది ఎదుట నాయన తండ్రి అను గణపరిచిండు ప్రాభ కాబట్టి నాయన మేము కూడా అలాంటి క్రియలు మేము చూపించాలా ప్రభ ఉట్టి మాటలతోటి ఉట్టి ప్రార్థనలతోటి ఉట్టి పాటలతోటి అది వ్యర్థమే ప్రభ వేషధారణ మాలో ఉండొద్దు తండ్రి నిజస్వరూపం మాలో ఉండాలా యథార్థత మాలో ఉండాలా అందుకే పూర్ణ హృదయముతో పూర్ణ మనసుతో పూర్ణ బలముతో పూర్ణ వివేకముతో నాయన నిన్ను మేము ఆరాధించాలా ప్రాభ మేము ఆరాధించి నిన్న నిన్ను మేము గణపరచాలా ప్రభా తండ్రి కాబట్టి తండ్రి వాక్యం ద్వారా మాట్లాడినావు తండ్రి నీకెంతో వందనాలు ప్రభా నీ ఆజ్ఞలు మేము గైకొని ఆ ఆజ్ఞలు కట్టడలు మేము అనుసరించుకుని నడిచే జీవితం మాకు అనుగ్రహించండి ప్రభా తండ్రి ఇంకా ప్రభా నాయన మీ కొరకు మేము వెలగాల అనేకులను వెలిగించాలా ప్రభా నాయన తండ్రి యహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది భేదలకు నీ సువార్థ మేము ప్రకటించాలా విరిగి నలిగిన వారిని దృఢపరచాలా బంధకాలలో ఉన్న వారికి విముక్తి కల్పించాలా చరసాలలో ఉన్న వారిని చెరలో నుంచి విడిపించాలా ప్రాభ ఈ రోజు ప్రభా ప్రభు తండ్రి నిన్నే విసర్జించి నీ పక్కన పెట్టి ఎవడి ఇష్టానుసారంగా ప్రాభ ఎవడి ఇష్టాన్ని మూర్ఖంగా అన్యాయంగా నీ వాక్యాలు ప్రకటిస్తున్నారు ప్రాభ ఇది మోసం కూడా చెప్పలేని స్థితిలో ఈ రోజు క్రైస్తవ లోకం ఉంది ప్రాభ ఆ లోకానికి మేము ఎట్లా వెలుగెత్తి ఆ కొండ మీద ఉండి బాకా వదాలా ప్రాభ నీ స్వరం మేము వినిపించాలా తండ్రి ఒక ప్రవక్తలాగా ప్రాభా నాయనా మేము ప్రవచించాలా ఈ లోకానికి ఏం జరగబోతుందో ప్రభా ఆసక్తి ఉంటే నాయనా నీ ఎందు విధేయత ఉంటే నీ ఎందు భయభక్తులు కలిగి ఉంటే యథార్థత ఉంటే న్యాయం ఉంటే ఖచ్చితంగా మీరు మమ్మల్ని నడిపిస్తారు ప్రాభ కాబట్టి ప్రభా ఏ రీతిగా ప్రాభ మేము వాక్యాలు ధ్యానించాలా అర్థం చేసుకోవాలా గ్రహించాలా చదవాలా ఎట్లా వాటిని ఈ లోకంలో మేము విశదీకరించి అందరికీ నాయన పసిపిల్లవాడి నుంచి ప్రభా నాయన ముసలివాడు వృద్ధుడు వారికి అర్థమయ్యేలాగా వాళ్ళకి మేము వాక్యం చెప్పాలా అలాంటి వాక్శక్తి మాకు అనుగ్రహించు అలాంటి జ్ఞానం అనుగ్రహించు నీ కృపలో మమ్మల్ని అభివృద్ధి పరచు ప్రాభ తండ్రి వెనుకున్న వాటిని మేము మర్చిపోవాలా ప్రాభ మేము ముందుకే పరిగెత్తే జీవితం మాకు అనుగ్రహించు ప్రాభ అవిధేయతను అపవిత్రతను నాయన నువ్వు చెప్పినావు ప్రాభ అన్యాయంగా చేసేవాళ్ళు అన్యాయంగానే ఉంటారు నాయన అపవిత్రంగా ఉండేవాళ్ళు అపవిత్రంగానే ఉంటారు ప్రభా నీతిమంతుడు ఇంకా మేము పరిశుద్ధంగా ఉండాలా ప్రాభ మేం పరిశుద్ధంగా మేము నడుచుకోవాలా ప్రభాత పరిశుద్ధతనే మాలో ఉండాలా ప్రభాతం అండి కాబట్టి మాకు పిలుపును మేము కాపాడుకొని మా విశ్వాసాన్ని ఎక్కడా పోగొట్టుకోకుండా ప్రభా ఎన్ని శ్రమలు వచ్చినా ప్రభ మూర్ఖంగా మాట్లాడేవారు అన్యాయంగా మాట్లాడేవాళ్ళు ఎవరైనా కానీ ఉన్నా కానీ మేము వాళ్ళని చూడం ప్రభా నిన్ను చూస్తాం ప్రభా వాళ్ళను చూస్తే ఒక అడుగు కూడా ముందుకు మేము వేయలేం ప్రభా క్రీస్తుని చూస్తేనే మేము ముందుకేయగలం ప్రభా కాబట్టి నీ అడుగు జాడల ఎందు నిన్ను పోలి ఆయన నీ వాక్యానుసారంగా నడుచుకునే జీవితము మాక అనుగ్రహించి నాయన నీ ఆజ్ఞలు నీ గై మేము కట్టడిలను మేము ఆచరించి అనుసరించి వాటిని ఉచ్చరించి నాయన ధైర్యంగా మేము నీ నీతి స్వార్తని ప్రకటించేలాగా మమ్మల్ని అభిషేకించు నీ వాక్యంలో నాయన మమ్మల్ని అభివృద్ధి పరిచి నాయన నీ కొరకు నాయన మేము ఏ రీతిగా ప్రభా నాయన నీ మహిమ తీసుకురావాలో ప్రభ మా మార్గాలు త్రోవాలు అన్ని సరళం చేసి మీ యొక్క పరలోకం అందున్న తండ్రి నాయన మీ శక్తి మాకు అనుగ్రహించి ప్రభ పరలోకమందు మీ చిత్తము నెరవేరినట్టు తండ్రి ఈ భూలోకంలో కూడా మీ చిత్తము మేము నెరవేర్చాలా ప్రాభ అలాంటి ఆయాసం అలా ఉంది అలాంటి ప్రాయాసం అలా ఉంది ప్రభా అలిసిపోకుండా సొమ్మసిల్లకుండా ఏవి చూసి నిర్లక్ష్యపడకుండా ధైర్యంగా మేము నాయన ఆ పరలోకంలో మీ చిత్తము నెరవేరినట్టు ఈ భూలోకంలో కూడా మీ చిత్తము నెరవేర్చేలాగా మీరే మమ్మల్ని అభిషేకించి నడిపించి మీ కొరకు సాక్షిగా లేవనెత్తి ప్రభా మాయన మాకు ఇచ్చిన ఈ మధ్యవర్తి అనే ఈ పాత్రను ప్రభ మేము ఫుల్ఫిల్ చేసి ప్రభాయన దాన్ని సంపూర్తి చేసి నీ ఎదుట ఒక దినం మేము నిలబడేలాగా మమ్మల్ని నడిపించమని వాక్యం స్వరం ద్వారా మాట్లాడిన ఈ స్వరం మీనించే కలిగిందని నేను నమ్ముతూ విశ్వసిస్తూ స్వీకరిస్తూ నజరేడైన ఏసుక్రీస్తూ నామంలో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి ఆ మేన్ స్తోత్రం కబా పరిశుద్ధిలా గొప్పదేవ సర్వశక్తి సంపూర్ణుడా మహోన్నతుడకు తండ్రి మహిమ స్వరూప దేవ కృపమైన నీకు వందాలు వేసయ్యా ఈ గడిచిన కాలం అంతా ప్రవ్వ మమ్మల్ని అందరినీ సురక్షితంగా మీ కృపలో భద్రపరుచుకున్నారనైనా మమ్మల్ని సజీవ లెక్లు నిలబెట్టుకున్నారు తండ్రి దివారాత్రులు మమ్మల్ని కాచి కాపాడి నైనా వేసయ్యా మీ నూతనమైన కృపను మాకు అనుగ్రించినారు మీ మధ్యకాల సమయంలోనైనా మీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని దళిత మీరు మాకు ఇచ్చినారనైనా గొప్ప దేవ నీకే వందాలు అర్పించుకోవడం నైనా నీకే కృతజ్ఞతలనైనా సమస్త ఘనత మహిమ ప్రభావములు మహా తేజస్సు మహేశ్వరం యొక్క యుగంలో నీకే కలుగునుగాకహాలియ నా ప్రభ నా తన యొక్క మధ్య కాలశనైనా మీ వాక్యం ధర్మంతో మాట్లాడిన ఎన్ని శ్రమలు వచ్చినా కానీ ప్రభ మేము యథార్థంగా పరిశుద్ధంగా మీ కొరకు జీవించాలా యోగు గురించి మీరు సాక్ష్యం ఇచ్చినారనైనా ఎన్ని శ్రమలు పొందినా కానీ ప్రభా తండ్రి అతను నోట ప్రభ ఎలాంటి ప్రభ నైనా చెడు తల్లంపు రాలేదు ప్రభ యథార్థని విడిచిపెట్టలేదు భక్తిని విడిచిపెట్టలేదు అన్ని విషయంలో శ్రమలు అనుభవిస్తున్నా కానీ ప్రభ సొంత కుటుంబీకులు వ్యతిరేకమైనా కానీ ప్రభ సమస్తం పోగొట్టుకున్నా కానీ ప్రభ నైనా యోగి ఎట్లా యథార్థంగా జీవించి తన సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు ఆ రీతిగా యుగ సమర్థులను మేమందరం కూడా ప్రభు ఆ రీతిగా మా సాక్ష్యాన్ని మేము కాపాడుకోవాలా నైనా మాకు ఇచ్చిన పిలుపు విషయంలో నైనా మేము నిర్లక్ష్యం చేయకుండా ఎక్కడ కూడా ప్రవ్వా ఎక్కడ కూడా అవిధేత చూపించకుండా ప్రభావ మీకు విధేత చూపిస్తున్నాయి వినయ వైభక్తులతో ప్రీతికరమైన సేవ మేము చేసే బిడలుగా మమ్మల్ని తయారు చేయండి మా శక్తికి మించిన ప్రయాణం ఉంది ప్రభావ దాని కొరకు మమ్మల్ని సిద్ధపరచండి మేము సిద్ధపడాలా నైనా వాటిని నేర్చుకోవాల ప్రభావ యుద్ధం నేర్చుకోవాల ప్రవా సైతన్ శక్తులతో మేము కొట్లాడాలా పోరాడాలా బంధకలు ఉన్న శత్రువు గమని మేము స్వాధీన పంచుకోవాలా ప్రభావ అధికారాన్ని మీరు మాకు అనుగ్రించినారు దాన్ని బట్టి నీకు వందాలు అర్పించుకోవడమైనా పాతాల్లో ఒక ద్వారాలు ప్రభావ సంఘం ఎదుట మీరు అన్నారు ప్రభావ ఏ దుష్ట కూడా మాదిట నిలబడలేవు ప్రభావ మేము ఎక్కడ అడుగు అక్కడ ప్రవ్వ ఆ ప్రాంతం మాకు స్వాధీనం ఇస్తున్న నీకు వందాలు ప్రభావ చీకట్లో ఉన్న ప్రజలు గొప్ప వెలుగు చూసిన వాక్యం ఉంది ప్రభావ ఆ వాక్యం ప్రతి ప్రాంతాల్లో మా అందరి జీవితాల్లో నెరవేరుస్తున్నారు దాన్ని బట్టి నీకు వందలు అర్పించుకోవడమైనా గొప్ప దేవ ప్రతి మా కుటుంబాన్ని మా పిల్లలను కూడా మేము కాపాడుకోవాలా మీకు పరిశుభ్రతులు మేము నడిపించి చాలా ప్రభావ మా కుటుంబాలు అంతా కలిసి నేను స్థుతించాలా ఏ కుటుంబం గురించి ప్రభు తన అనుభదం లేసే ప్రభు బలి అర్పణలు అర్పించండు ఎక్కడ పిల్లలు తప్పిపోతారో పాపంలో పడతారని కాబట్టి మా కుటుంబాల విషయం కూడా మేము అట్ట కలిగి ఉండాలా యథార్థ హృదయం కలిగి మేము జీవించాలా ప్రతి విషయంలోనైనా మీకు అంగీకారం ఉండాలా ముఖ్యంగా ప్రభు మా రక్ష మేము చివరి వరకు ఆ రీతి మమ్మల్ని అందరినీ తయారు చేయండి కుటుంబకులందరూ మీరు బలపరచండి కేవీపీఎం గ్రూప్లను ప్రదర్శిస్తారు అందరూ మీరు ఆశ్వదించండి నూతనగా అభిషేకించి ప్రతి చోట మీ కొరకు మిమ్మల్ని అందరినీ సాసన పెట్టుకోండి గొప్పదేవన మీరు అక్కడ తొరగుంది ప్రాభ మేము సిద్ధపడాలా అనీకులు మీరు అనేక సేవ జీతంలో అనీకులు మేము సేవకులు తయారు చేయాలా ప్రవ్వ తండ్రి ఎస్ఐ ఇంత భయంకరమైన కాలమే ఉంటున్నాం ఈ శ్రమలో ఎవరు కూడా కదిలింపబడకుండా మేము ఏ స్థితిలో పిల్లబడ్డమా పిలుపుకు తగినట్లు మేము జీవించాలా ప్రాబ్ మాకు ఇచ్చిన తలాంతులు మీ మహిమ మేము వాడుకొని నేను మహిమ పచ్చాలని మీరు తిరిగి వచ్చేంత వరకు ప్రవ్వ నాయన మీరు చేసి మీరు ఇచ్చిన పనుల మేము సంపూర్ణంగా నిమగ్నమవుతూ కొనసాగుతూ అనేకులు నడిపిస్తూ మీ రాకృతి మేము సిద్ధపడాలి అనేకలు సిద్ధపరిచి ఒకనొక దిన మీ సంధ్యలో నిలబడాల ప్రభావం గొప్ప సమూహాన్ని ప్రభావ తీసుకొని రావాలా ఆత్మల సంపాదన అనే ముందుకు పోవాలా ప్రభావ మళ్ళన ప్రతి బలహీతలు ఏమైనా కుటుంబం ప్రార్థిస్తాం మా జీవితాలు సరి చేయండి తండ్రి మీరు ఎంతో పరిశుద్ధులు నైనా ప్రతి దశలో మేము పరిశుద్ధంగా యథార్థంగా జీవించాలా ప్రాభ నైనా ఎస్ అయినా మీ మీకు మాదిరిగా ప్రభావ మేము మీ పోలిగా మేము నడుచుకోవాలా ప్రాభ జీవితం మాకు అందరికీ అనుగ్రించండి ఇంకేమైనా ఆయాసకరం ఉంటే వాటి తొలగించండి వాటి సరిజైన ప్రాభ ఈ క్షణ ఒప్పుకొని విడిచిపెట్టాలా మీ కనికరం మేము పొందాలా మీ కృపలు మేము పత్తి విషయంలో మీ ఆగ్మే గాయకొనాలా సంపూర్ణటుకు మేము ప్రయాసపడాలి ఒక దినం నుంచి ఒక దినం అయినా ప్రతి దినం మేము సంపూర్ణంగా తయారు కావాలా ప్రభావ ఆ రీతి నడిపించి ప్రతి మీ కొరకు మమ్మల్ని అందరినీ పెట్టుకొని ఆమె మీరు ఆశ్రయిదించి దీవించి నూతన అభిషేకం దయచేసి ప్రభావ ఒక ప్రభ నాలుగు ఐదు తారీఖుల్లో ప్రభావ ట్రైబల్స్ ఏరియా గురించి మేము ప్రార్థిష్టం సిరిపురియు ప్రాంతం గురించి తండ్రి మీరే సిద్ధపచ్చండి ప్రభ మార్గం సరళం చేయండి ప్రతి ఆటంకాలు కొట్టివేసి ప్రభ అక్కడ గొప్ప రక్షణ కార్యం జరిగించండి అనేక బిడ్డలు మీ తట్టు రక్షణ సందేశం మేము ప్రకటించాల మీ వాక్శక్తి మాకు అందరికీ అనుగరించి పాలపరిచి మీరు ఆఖరికి మనం ఈ దినవంతా మీ సాయం చేతి నడిపించి మీరు ఆఖరి మనం సిద్ధపరచుకొని మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని వాకిందరూ మాట్లాడేందుకే నీకే వందాలు కృతజ్ఞతాస్థుతులు అర్పించుకుంటూ ఏసు క్రీస్తు పరిషత్ నామంలో ప్రార్థిష్టం భ నా దేవానికి మాట్లాడే యేశప్రభ నా దేవ అవును యేసప్రభ మీకంట ఎక్కువగా ప్రేమ ఎవరికి ప్రేమించేది ప్రభావి విగ్రహం యేశప్రభ నా దివా యో జీతంలో జీసం వేసవప్రభ నా దివానికి శోదం చేసిన యేసప్రభ నీతి మంత్రులు ఆఫత్ అన్నిటి హోవా విడిపించని వాక్యం ఉంది యేసుప్రభ అవును ప్రభా మీరు ఆకడం సంపూర్ణ సాగిపోవాలా మా పిలుపు ఏర్పాటు నిశ్చయంగా చేసుకోవాలి యేసుప్రభ మీరే కలిగించని నా దీమానికి శ్రోతం ఇంకా ప్రభా మీకు ఇష్టంలో కిరణాలు మాకు చూపించి ఒప్పుకొని ఇడిచిపెట్టాలా అలడియా ప్రాంతం పూర్తిగా ఉండాలా నా దీవానికి శ్రోతం చేసాం ఏసయానికి వందలు ఏ ఆత్మల భారం ఆత్మల సంపాదన దయచండి అలలియా మున్సిపాలిటీ మా అందరు చేయండి సుప్రభ నా దీమా ఇంకా సరస్వతం నడిపించి మీరు ఆకల మక్ష సిద్ధపరచుకోండి వైరస్ బ్రహ్మటం తాకండి స్వసపరచని ఆదరించండి కనికరించండి వాల్బీ రక్షణ నడిపించి స్వార్థ అందించి వ్యాక్సిన్ శ్రతాన్ని పోషించండి దాని ద్వారా ప్రభా తెగులు వస్తున్నాయి కదా ఆ తెగులు ఎవరు హాని చేయకుండా రక్షణ పొందాలా నా దేవానికి శ్రోతం ఎక్కడ చూసే శాంతి జీవితం అంత కలువరం ఉంది భయంకర దినే కనుక ఈ దినంలో అందరికీ రక్షణ కలగాల అందరి రక్షణ మాలను రావాలి సోప్రభ ఈ మంచి స్వార్థ అందరూ పోవాలా అలా నా దేవా అందరికి రక్షణ మాలు నడిపించే మనీ ప్రభా పరుధ గొప్ప దేవ జీవంగల దేవ రాజుల దేవా ప్రభ సర్వోన్నత దేవ సర్వాధికారి జీవాధిపతి వేసు ప్రభా మీకు వందనాలు ప్రభా మీ నామం కేగయుగములకు మహిమ కలుగులాక తేజోమయ నీతి ఆది సంబూతుడ అల్ఫయో మేఘయ్య మీరు ప్రభా ఆకాశాన్ని శ్రావణ్ నీ వాయిస్ వినిపిస్తలేదు హలో శ్రావణ్ బ్రదర్ బ్రదర్ నా వాయిస్ వినిపిస్తుందా వినిపిస్తుంది బ్రదర్ అదే శ్రావణ్ ది వాయిస్ వినిపిస్తలేదు శ్రావణ్ బ్రదర్ నీ వాయిస్ వినిపిస్తలేదు బ్రదర్ హలో శ్రావణ్ బ్రదర్ హలో శ్రావణ్ బ్రదర్ శ్రావణ్ బ్రదర్ అది ఆఫీస్ లో ఉండొచ్చులే బ్రదర్ సార్ ఆయన ప్రేయర్ చేస్తుండగాని వినిపిస్తలేదు మనకి అదే వచ్చింది బ్రదర్ ఆశీర్వాదం ఇస్తారా మనోజ్ బ్రదర్ ఓకే జీవున కృపా సుమాగనం అలానే బ్రిడర్ కు మళ్ళీ వైరస్ బర బిడ్డర్ కు సదాకాలం తోడుండు కాక ఆమెన్ బిడ్డర్ అందరూ ప్రైజ్ రాడ్